అవిద్యాయామంతరే వర్తమానా చూడండి కొంతమంది వాళ్ళకి తెలియదు తెలియకపోవడం తప్పు కాదు కానీ మాకు తెలియదు అని వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు వేదాంతంలో అజ్ఞానం ఎవరో తెలుసిన ఎవరజ్ఞానులు అంటే ఎవరైతే తమకు ఆత్మ ఎవరికైతే ఆత్మస్వరూపము మరియు ఆ సంగతి కూడా తెలియదో వాళ్ళు అజ్ఞానులు ఏమండి ఎవరికైతే ఆత్మస్వరూపము తెలియదో తాము ఆత్మస్వరూపమును తెలియకున్నాము అని మాత్రం తెలుస్తూ ఉంటుందో వారు అజ్ఞానులు కాదు వారు జిజ్ఞాసులు కాబట్టి వేదాంతా క్లాసుకు వచ్చేటంటే వాడు అజ్ఞాని కాదు వాడు జిజ్ఞాసులు అంటే కాలక్షేపానికి వస్తే జిజ్ఞాస ఉంటుంది పురాణ కాలక్షేపంలో ఒకటి ఉంటుంది సాయంకాలం శివానందాశ్రమంలో ఫ్రీగా రాణిస్తారు చిన్న ప్రసాదం కూడా పెడతారు దీంట్లో నష్టపోయేదేముంది ఇక్కడ కూర్చొని ఈ కబుర్లు వినే అక్కడికి వెళ్ళి ఆ కబుర్లు ఏ మధ్యలో ఏమైనా ఒత్తులు కూడా చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా పనులు చిన్న చిన్న పనులు పిట్లు ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఏదో పురాణ కాలక్షేపం అలా వచ్చారనుకోండి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కాబట్టి మాకు ఆత్మస్వరూపము తెలియలేదు మేము తెలుసుకోవాలి అనుకున్నాడంటే వాడు అజ్ఞానం అవడు జిజ్ఞాస అవుతాడు అజ్ఞానంటే ఎక్కడుంటాడు అట్నుంచి అలా వెళిపోతాడు వాడు అజ్ఞాని అంటే మన ఇప్పుడు వాళ్ళేదో ఏదో తంటాలు పడుతున్నారు తప్ప ఇది మనకి సంబంధించిందేం కాదు అంటే నా అభిప్రాయం మన క్లాస్కి రావాలని కాదు నా అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలియాలనే ఆకాంక్ష కూడా లేనివాడే అసలైన సిసలైన అజ్ఞాని పూర్వానికి ఓ మహారాజు మంత్రి గారిని పిలిచి మన సామ్రాజ్యంలో ఫస్ట్ ఫస్ట్ మార్క్ సోమరి ఎవడో చెప్పు వాడికి నేను జీవితకాలం పెన్షన్ ఇస్తాను అని చెప్పాడు రాజుగారు అంటే అప్పుడు మంత్రి గారు ఏం చేశారంటే ఈ సోమరిపోతులందరికీ ఉచితముగా వసతి భోజనము ఇయ్యబడు అని ఒకటి ప్రకటించాడు ఎప్పుడైనా విన్నారా ఈ కథ విన్నవాళ్ళు ఎవరో విన్నారు కొత్త వినని వాళ్ళు కూడా ఉన్నారు సరే సోమరిపోతులు సమా మొత్తం నగరంలో ఉన్న సోమరిపోతులందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఓ భవంతి ఒకటి ఏర్పాటు చేసి ఈ సోమరిపోతుల్ని దాంట్లో ప్రవేశపెట్టి దానికి మకాములు రూములు ఇచ్చి రోజు వరతల వరివి చేసి భోజనం పెడుతున్నారు మంత్రి గారు ఏం చేశారంటే వీళ్ళందరూ రాత్రి నిద్రపోతూ ఉంటే ఆ భవనానికి నిప్పు పెట్టారు ఆ భవనం కాలిపోతుంది కాలిపోతూ ఉంటే ఏమిట్రా వేడిగా ఉన్నట్టుంది అరే పొగ వస్తోందిరా బాబు నిప్పి అయ్యి ఉంటుంది ఈ భవనంలో కూర్చుంటే మనకి హాని అని చాలామంది పారిపోతారు అలా పారిపోయిన వాళ్ళందరూ కూడా సోమరిపోతులు కాదు ఎందుకంటే నిప్పు చూసి పొగను చూసి పారిపోయారంటే సోమరితమని మంచిగా యాక్టివ్గా ఉన్నారని అర్థం ఇంకో కొంతమంది ఆ పొగ ఉంటే నిప్పు ఉన్నట్టే నిప్పు ఉన్నప్పుడు అక్కడే పట్టు పడుకుని నిద్రపోతుంది కొంతసేపటికి పొగ అయ్యి నిప్పు కూడా మంటలు కూడా వ్యాపిస్తున్నాయి వేడి తగిలింది వేడి తగిలితే ఈ మిగతా వాళ్ళలో చాలామంది లేచి అభో మంటలు వ్యాపించేస్తున్నాయి నిజంగానే నిప్పే ఇది ఉరికే పొగ మాత్రమే అనుకున్నాం ఇది మంటలు నిప్పే ఇక్కడుంటే ప్రాణానికి హాని అని చాలామంది పారిపోయారు అభవంలో మంచి వాళ్ళు సోమరిపోతులు కాదు వాళ్ళు ఇంకా ఇద్దరు మిగిలేరు వాళ్ళు మౌంగా నడువువాల్చి ఉన్నారు వాళ్ళలో ఒకడు ఏ ఇక్కడే ఉంటే ఈ మంట ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టివైపు దొర్లు అని తాను దొర్లుతో వీడిని కూడా ఇటువైపు దొరలమని సలహా ఇస్తాడు ఎందుకంటే మంటలు అటు నుంచి వస్తున్నాడు అని వాడు అటు దొర్లుతాడు ఇంకొకడు ఉన్నాడు వాడు అటు కూడా దొరలకుండా అంటాడు ఆ సలహా ఇచ్చి బదులు నన్ను కొంచెం నువ్వు పోతుంది కదా అంటాడు అదిగో వాడు అసలైన సోమరిపోతు వాడు మినిస్టర్ గారు వాడిని పికప్ చేసి రాజుగారి ముందు నిలబెట్టి వీడికి తప్ప ఏంటి మిగతా వాళ్ళు ఎవరికి కూడా మీరు పెన్షన్ ఇవ్వక్కర్లేదు సోమరితో పెన్షన్ ఇవ్వక్కర్లేదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే గడుపుకోగలుగుతారు వీడు అసలైన సోమరి అని చెప్పారు ఆ విధంగా అసలైన అజ్ఞాని ఎవడంటే ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉన్నది అని మనకి తెలియాల్సిన అవసరం ఉన్నది అని కూడా వాడికి తెలియదు వాడు అసలైన అజ్ఞాని వేదాంత అధ్యయనం చేసేవాడు అసలైన అజ్ఞాని కాదు జిజ్ఞాసులుగా పరిగణింపబడతాడు ఎనీవే కాబట్టి మను మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకి తెలియదు తెలియదు మనం చెప్పే ప్రయత్నం చేస్తే వాడు వెండవు అర్జు చేస్తాడు తెలుసుకోడు అర్జు చేస్తుంది సో ఒకడు అంటాడు ఏంటండి ఫలితం లేకుండా కర్మ చేయమని చెప్పే శ్రీకృష్ణుడు అలా ఎలా చెప్పాడండి అంటాడు అంటే నేనన్నాను నీకు ఏం తెలుసా నీకు తెలియదు కదా నువ్వెందుకు వైడు యువ్ కంక్లూడ్ లైక్ దాట్ శ్రీకృష్ణుడు అలా చెప్పాడు నువ్వు అలా కన్క్లూషన్ ఎందుకు అలా కంక్లూడ్ అవ్వకు నువ్వు శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు ఫలితం లేకుండా ఫలితం ఏం లేకుండా ఫలం కర్మ చేయడం చెప్పలేదు ఆయన ఆ చెప్పిన సందర్భం లేదు దాన్ని తెలుసుకోవాల్సిన విధి విధానం ఒకటి గలదు నీకు అదంటే తెలియదు తెలియకుండా ఊరికే అటువంటి ఫ్యాక్స్ కన్క్లూషన్కి వచ్చేసి అలా చెప్పాడు ఇదంతా కూడా సక్రమంగా లేదు అని ఆ రకంగా నిందారోపణ చేయటం ఒకసారి తప్పదు సో అజ్ఞానం అంటే అలా ఉంటారు వాళ్ళకి తెలియదు తెలియకపోతే తెలియనట్లుగా ఉండాలి మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను కలిగి ఉండాలి అది కూడా లేని వాళ్ళని ఈ శ్లోకంలో వర్ణించారు అవిద్యాయా అంతరే ఇది నేను చెప్పాను నేను కొంచెం యాంటిసిపేట్ చేసి చెప్పాను ఇక్కడ వస్తుందని నేను ఊహించలేదు లేకపోతే ఇక్కడికి వచ్చాకనే చెప్పేవాడిని అవిద్య మధ్యలో ఉంటాను ఒక డిచి ఓ మురికి కోపం మధ్యలో ఉన్నాడన్నట్టుగా వీడు అవిద్యాయం అంతరే మధ్యలో లోపలు ఉంటాడు కానీ స్వయం ధీరా పండితం మన్యమానా పైకి మాత్రము చాలా మునగాడులాగా విద్వాంసులాగా వేషం వేస్తాడు పోసి పో పోరిస్తాడు పోశ్చరించాడు మహావిద్వాంసుల లాగా పోశ్చరిస్తాడు తెలుసున్నదేముండదు పండి నేను పండితున్ను నాకు అది తెలుసును అనుకుంటూ ఉంటాడు అని ఈ విధంగా ఆ అవిద్యావస్థని శృతి చాలా పరుషమైన పదజాలంతో వర్ణించి చెప్పినది ఇంకా తర్వాత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి దీన్ని అవిదుష అనే దృష్టాంతానికి ఎందుకు ఇచ్చారంటే దానికి కారణం ఏమిటవుతుంది అంటే చూడండి వాడు తెలుసున్నవాడైతే బ్రహ్మవేద పరమాత్మ స్వరూపాన్ని తెలుసున్నవాడైతే ఆ పరమాత్మగానే మిగిలి ఉంటాడు కానీ వీడు ఒక పరిచ్ఛిన్నమైన జీవుడుగా మిగిలి ఉన్నాడు అంటే వీడు అజ్ఞానావశంగా ఉన్నాడు అని మనకి స్పష్టమవుతున్నది అన్యోసావన్యోహమ స్మీతి నవేద యథా పశు ఇది బృహదారంగల నుంచి శంకరులు కోర్చేశారు ఇది కనుక మీరు తెలుసుకున్నారంటే కొంచెం ఆ వాక్యానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు ఇలా చెప్పిందా శాస్త్రం అని కూడా మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఉన్నది అయినా మరి కోర్ట్ చే నాంతటి నేను కొట్టే కోర్ట్ చేసి చెప్పట్లేదు అక్కడ కోట్ చేసిందాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నా అథ అంటే అంతకుముందు ఈ అంటే అథా లేదు అథ ఉంది అక్కడ అథ ఇక్కడ కోటేషన్లో ఇవ్వలేదు వీడు పూర్తి ఉపాసన చేస్తున్నాడు వేద అంటే ఉపాసిస్తున్నాడు ఏమను ఉపాసిస్తున్నాడు అన్యహ అసౌ ఈ దేవత నాకంటే భిన్నముగా ఉన్నది దేవత నాకంటే భిన్నముగా ఉన్నది అన్య అహమ్మ ఆ దేవత కంటే భిన్నంగా నేను ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ అనమాట డివిజన్ పూర్తి భేద వీడు పూజిస్తూ ఉన్నాడు పూజిస్తున్నాడో లేకపోతే ఉపాసిస్తున్నాడు వేద ఇది ఎవడైతే ఆ విధంగా లేక ఆ విధంగా వాడి మాట ఏమిటంటారు సహా వాడు అతడు నా వేద వాడు సత్యము తెలుస్తున్నవాడు కాదు కాబట్టి అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం ఎవడు ఎవడు అజ్ఞానంలో ఉన్నాడు ఉపాసన చేస్తున్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు కర్మ చేస్తున్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు లోకంలో డబ్బు భోగాల వెంట పరిగెత్తి వాడు అజ్ఞానంలో ఉన్నాడని చెప్పాలండి వేరే చెప్పాలా కర్మ ఉపాసన చేసి వాడు అజ్ఞానంలో ఉన్నాడు వాడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకని అలా ఎలా చెప్పగలరు మీరు వాడికి ఆ కర్మ చేసి విధానం అంతా తెలుసు కదా అది తెలుసు సరే ఆత్మస్వరూపం తెలియదు వాడికి వెళ్తే ఉపాసన చేయాలో అలా అంతా బట్టి పట్టాడు కానీ ఆ పరమాత్మ యొక్క స్వరూపం వాడికి తెలియలేదు అంటే నవేద సహ నవేద తెలియలేదు ఇప్పుడు వీడికి ఆ దేవతకి ఉండే రిలేషన్ ఏమిటో తెలుసినా యథా పశువు ఏవం సదేవానా ఇక్కడ పశువు అంటే చదువు రాని వాడు వింత పశువు అని ఉంది ఆ పశువు కాదు అది కాదు అనొచ్చు ఇప్పుడు అజ్ఞాని కాబట్టి పశువు అనొచ్చు అనొచ్చు ఇప్పుడు మేము వేళ ఎక్కడికో వెళ్ళాము అక్కడ గోడ మీద రాసి ఉన్నది కష్టపడి పనిచేసి ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకునేవాడు నీతిమంతుడు లంచం పుచ్చుకుని ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకుని వాడు పశుమంతుడు అని రాసిపెట్టారు పశుమంతుడు ఇంట్రెస్టింగ్ యూసేజ్ అలాంటి యూసేజ్ నేను ఎక్కడో చూడలేదు కానీ అక్కడ కనపడింది మొత్తానికి వాళ్ళ ఐడియా మనకు అర్థమైపోతుంది వాడు పశువు అని వాడు పశువు అంటే చాలా జీవుడు ఒక అభిప్రాయం ఇక్కడ ఆ సెన్స్ కాదు ఆ సెన్స్ అనాలలో తప్పేం కాదు అలా కూడా కానీ ఇక్కడ సెన్స్ అది కాదు ఇట్లా పశువు ఏవం సదేవానం అంటే పశువు ఉంటుంది పశువు అంటే కొండి ఉందనుకోండి మీ ఇంట్లో ఆవు ఉంది మీరు ఏం చేస్తారు ఆవుకు ఏం చేస్తారు మీరేమో మంచి నీరు త్రాపిస్తారు తర్వాత ఉలవలు చిట్టు తగుడు ఇలాంటివన్నీ దానికి పెడతారు సో ఆవుకి కావాల్సిన ఆహారాన్ని అంతనే పొద్దున్నే కూడా పెడతారు తర్వాత గడ్డి కూడా దానికి ప్రొవైడ్ చేసి దానికి కావలసిన పనిచీరలన్నీ చేస్తారు సో ఇప్పుడు ఆ పశువు ఏం చేస్తుంది పాలిష్ పశు కాబట్టి ఇంటి యజమానుడికి ఓనర్ ఆఫ్ ది హౌస్కి పశువుకి రిలేషన్ ఏమిటి నీకు కావలసిన గడ్డి గాధము నేనిస్తాను నాకు కావలసిన పాలు నువ్వు అది రిలేషన్ ఈ రిలేషన్ నేను ఉపకార్య ఉపకారక ఆకాంక్ష అని అంట సిస్టమ్ అనమాట బార్టరీ సిస్టమ్ నీకు గడ్డి గాదము నేపెడతాను నాకు పాలు నువ్వు ఇస్తుంది ఏమం సదేవాణ ఈ దేవతలను భేదబుద్ధితో పూజించివాడు వాడికి ఆ దేవతలకి ఉండే రిలేషన్ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది ఎలాగా ఓ దేవత నేను నీకు ముడుపులు చెల్లిస్తాను మొక్కుబడులు చెల్లిస్తాను నువ్వు నాకు కోరికలు తీరుస్తూ ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి మనకి ఉండే రిలేషన్ ఏమిటి మనం ఆయనకు మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటాము ఆయన మనకి కోరికలు తీరుస్తూ మనకు ఆ కోరిక తీరడానికి అర్హత ఉందా అలాంటి అర్హతలు చూడకూడదు మనం మొక్కుబడిని చెల్లిస్తాం ఆయన మనకి కోరికలు తీరుస్తాయి వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ ఆ సంబంధం ఎలా ఉన్నది యథాపశ మనకి బర్రే పాలిచ్చే బర్రే లేకపోతే పాలిచ్చే ఆవు లేకపోతే భూమి దున్నే ఎద్దు బండి లాగే ఎద్దు లేకపోతే మోసి ఇటు అటు తిరిగే గుర్రం దానికి మనకి ఎటువంటి రిలేషన్ ఉంటుంది గుర్రానికి మంచిగా భోజనం పెడతారు ఎందుకు మంచి తిండి పెడతారు ఎందుకని అది బాగా పరిగెడుతుంది అది పరిగెత్తడం మానేస్తే ఈ గుర్ర గుర్రాలు వాటిని శుభ్రంగా తిండి పెడతారు ఒక గుర్రానికి ఒక రోజు పెట్టే తిండితో ఒక కుటుంబం నెల రోజులు హాయిగా అలాంటి ఖరీదైన మందులు తిండ్లు అవన్నీ పెడతాం అది రేసు గుర్ర ఉంది రేసు పరిగెత్తాం రేసు పరిగెత్తకపోతే ఏం చేస్తాను దాన్ని తుపాకీతో కాల్చి చంపేస్తాం కాబట్టి మనిషికి పశువులకి ఎటువంటి సంబంధం ఉన్నదో అజ్ఞానికి దేవుడికి అటువంటి సంబంధము బాగుంటుంది చూడండి మరి ఎలా చెప్పారో అవిద్యావస్థని ఎంత నిష్కర్షగా చెప్పారో దీన్ని పరుషంగా చెప్పారు అని మీరు అనుకోవచ్చు ఓ సందర్భంలో అలా అనుకోవచ్చు పరుషంగా చెప్పలేదు ఉన్న మాట చెప్పారు ఉన్న మాట ఎప్పుడో అలాగే ఉంటుంది పరుషంగానే ఉంటుంది కాబట్టి అవిద్యావస్థని చాలా ఖచ్చితంగా శృతి నిరసిష్టో వర్ణించినది యదా చర్మవత్ ఇత్యాద్యా సహస్రశ ఈ యథా చర్మవత అన్నది శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఉన్నది అది కొద్దిగా గుర్తుంది నాకు యథా ఆకాశం వేష్టయిష్యంతి మానవా ఎప్పుడైతే మానవులు ఈ ఆకాశాన్ని తీసుకొని చాపని చుట్టినట్టు చుట్టి మీరు పక్కన పెట్టాలి ఇప్పుడు చాపు ఉందనుకోండి ఎవడో పని చుట్టా వార గోడవార పెట్టండి చెప్పినట్టుగా ఎవరైనా ఈ ఆకాశాన్ని చుట్టేసి ఆ గోడవారు పెట్టు అని చెప్పారనుకోండి మీరు చుట్టగలుగుతారా ఆకాశాన్ని చుట్టి గొడవలు పెట్టాలి పెడతారా పెట్టలేదు ఆకాశాన్ని చుట్టడమే కుదరదు కానీ ఒకవేళ మానవులు ఆకాశాన్ని చాపను చుట్టినట్టుగా చుట్టేస్తే అప్పుడు వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండానే ఆనందంగా ఉండగలుగుతారు ఎలా వాక్యం ఈ వాక్యానికి అర్థమైందంటే ఆకాశాన్ని చుట్టతారని వీళ్ళు ఆనందంగా ఉంటారనే కాదు ఈ వాక్యానికి ఆకాశమును చాపను చుట్టినట్టుగా చుట్టుట అసంభవము ఆత్మస్వరూపాన్ని తెలియకుండగా ఆనందంగా నిర్భయంగా బ్రదుకుట అసంభవము అని అజ్ఞానావస్థని శృతి చాలా స్పష్టంగా చెప్పింది ఆయన అంటున్నారు ఇత్యాధ్యా సహస్రశహ ఈ జ్ఞానాన్ని చెప్పే శృతులు ఇంకా ఎన్నో ఉన్నాయి వేలాది శృతులు ఉన్నాయి అజ్ఞానాన్ని చెప్పే శృతులు కూడా చాలా అధిక సంఖ్యలో గలావు అది శృతులు ఇంకా స్మృతులు దగ్గరికి రండి స్మృతయ్చానేమృతం జ్ఞానం తేన ముహ్యంతి జవహా అని ఒక హాఫ్ ఇచ్చారు గీతలో శ్లోకం ఒక హాఫే ఇచ్చారు రెండో హాఫ్ నేను చెప్పి రెండో హాఫ్ అది చూస్తే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కళ్ళు కింద కుర్చీలోంచి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది రెండో హాఫ్ ఎంత నెంబరు ఐదు పదిహేన నాదత్తేకస్ చిత్పాపన్న చైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం అని నేను చెప్పే కదా దాన్ని వ్యాఖ్యానం చేసేప్పటికీ ముందు అసలు శ్లోకం చదవగానే కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉన్నది అంటే నా అభిప్రాయం ఏమంటే మామూలుగా లోకంలో ప్రసిద్ధంగా ఉండే భావజాలము అదంతా కూడా అవిద్యావస్థలోకి పోతున్నది దాంట్లో విద్యా ప్రసక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు లోకంలో ప్రసిద్ధమైన భావజాలాన్ని ఆశ్రయంగా చేసుకుని ఏకత్వానికి విరుద్ధమైన యుక్తులని మీరు నిలబెడితే ఆ యుక్తులు ఎలా ఉంటాయి చాలా అసందర్భంగా తప్పులుగా ఉంటాయి అనే అభిప్రాయం అందుకోసము ఆ విద్యను విద్యను చాలా స్పష్టంగా భాష్యకారులు నిరూపిస్తూ ఉన్నారు సో నాదత్త కస్యచిత్ పాపం నచేన సుకృతం విధు అంటే చూడండి మనిషి పాపం చేస్తాడనుకోండి ఓ భగవంతుడా ఈ పాపాన్న నీకు సమర్పించేస్తున్నాను అంటే ఆయన విధి చేసుకుంటాడు నా నాగట్టే కసి పాపం రేపు సుకృతం భక్తై ప్రయుక్తం విభు సో భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాదిక నుంచి సుకృతం ప్రయుజ్యతే అంటే చూడండి భక్తులు ఏం చేస్తారు లడ్డూలు ధూపాలు దీపాలు ఇవన్నీ సమర్పిస్తారు కదా సుకృతం కొన్ని పాపం అయితే ఓ దేవా నేను దెబ్బలు కొడతాము అంటే కానీ పుణ్యం సుకృతం పుచ్చుకోవడానికి అభ్యంతరమే ఉంది సుకృతం అంటే సుష్ఠుకృతం అంటే నైవేద్యాలు అవి ఇస్తారు కదా అవన్నీ పుచ్చుకుంటాడా పుచ్చుకుంటా అవి పుచ్చుకోడు నైవేద్యాలు పుచ్చుకుంటాడండి దేవుడికి దేవుడు నైవేద్యాల తినేస్తూ ఉంటాడా దేవతలు భోజనాలు చేయడం చూసి తృప్తి పడతాడంతే దృష్వా తృప్తి అద్ది అని భూమి వృత్తిలో ఉంది దేవుడికి నివేదించడమే నివేదించటం నైవేద్యం ఉంటే నివేదన నివేదన అంటే ఎంత రాజుగారికి రాజుగారికి నివేదిస్తారు ఏమని అయ్యా మహారాజా మా ఊళ్ళో ఆ డ్యామ్ కట్టినట్లయితే ఆ చిన్న డ్యామ్ కట్టినట్లయితే మా పొలాల కొంత పంట పొలాలకి నీళ్ళు వస్తాయి దానికి మేము కట్టుకోలేకపోతున్నాను నేను ఆ ప్రాజెక్ట్ కట్టించండి అని నివేదిస్తాను దాన్ని నివేదన విన్న పదం అర్థం అలాగే భగవంతుడు కూడా హే భగవాన్ మేము నీ యొక్క అదుపాత్యంలో పతికి వాళ్ళమయ్యా నీ భక్తులను ఈరోజు మేము వంకాయ కూడా వేరేకాయ పచ్చడి ఆ సాంబారు మజ్జిగార్జున తింటున్నాము ఏదో గులాబ్ జాము కూడా చేసుకు వేసుకుంటున్నాము ఇవో ఇది నీకు ఇది మేము ఈరోజు తినబోతున్నాము అని ఆయనకి చెప్పడం అది చూపించడం దేవుడికి ఏది చూపిస్తారో అదే మనం భోజనం నియమం పెట్టుకోవడం ఇది నివేదనం అంటే అంతేగాని మనం ఇచ్చేస్తూ ఉంటాం ఆయన పూజేసుకుంటూ ఉంటాడని ఏం కాదు అయితే మరి అక్కడ ప్రశ్న వేశారు నేను శంకర భాష్యం చూసి చెప్తున్నా ఆ పదహేమ అయితే మరి భక్తులు పూజాది కూడా భేదబుద్ధితో చేస్తూ ఉంటారు కదా భేదబుద్ధితోటే చేస్తున్నారు కదా ఈ పూజ వాళ్ళందరూ భేదబుద్ధితోటే చేస్తున్నారు ప్రశ్న అడిగారు కేమర్థం తర్హి భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాదికంచ సుకృతం ప్రయోజ్యతే ఇత్యాహ అదేదో దేవుడు భిన్నంగా ఉన్నాడు నేను భిన్నంగా ఉన్నాను నేను వంట వంటి తయారు చేస్తాను అది దేవుడికి సమర్పిస్తాను అది నాకంటే భిన్నంగా ఉన్న దేవుడు నా దగ్గర నుంచి తీసుకుంటాడు తీసుకుని మళ్ళీ నాకంటే భిన్నంగా ఉన్న దేవుడు తనకంటే భిన్నంగా ఉన్న నాకు కోరికలు తీరుస్తాడు అని మరి వీళ్ళు అందరూ చేస్తున్నారు కదా ఏమిటంటే ఇదంతా ఇదంతా ఏమిటంటారు అంటే అజ్ఞానే నా వృతం జ్ఞానం అది దానికి సమాధానం వీళ్ళకి ఆ జ్ఞానం అనేది లేదయా అజ్ఞానం చేత కట్టుబడిపోయి ఉన్నారు అవిద్యావస్థలో ఉన్నారు సో అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేనం ముహ్యంతి జవహ ఆ కారణం చేత ఆ పరమాత్మ తమ స్వరూపం కంటే భిన్నంగా ఉంటుంది వీళ్ళు మోహపడుతున్నారు మో మోహ అంటే మోహు నుంచి వస్తుంది ముహు వైచిఖ్యే ముహ్యతి యా అది మరి ఏ గణంలో ఉందో నాకు గుర్తులేదు కానీ బహుశా నివాడులో ఉందేమో యా వస్తుంది ముహ్యతి ముహ్యత ముడుతున్నాడు అంటే భ్రమపడుతున్నాను వైచిత్యము అంటే ఒకటి ఉంటే మరొకటి అనుకోవడం పేరు వైచిత్యము తనకంటే భిన్నంగా లేనే లేడు ఈశ్వరుడు కానీ తనకంటే భిన్నంగా ఉన్నాడని వీడు నిశ్చయం చేసుకుని కూర్చుంటాడు ఇది అవిద్యావస్థ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏమీ సాధము లేదు ఇహైవత ఏత సర్గ సా స్థితం మన చూడండి ఇక్కడ ఉండగానే ఈ హైవ ఇ హైవ అంటే ఈ లోకంలో ఈ జన్మయందు ఈ దేహమునందు ఉండగానే అని అర్థం ఈ హైవ మన వాళ్ళు వచ్చేసారా ఇంకా రాలేదా వచ్చారా అయితే ఆపుదామా ఒక్క ఐదు నిమిషాల్లో ఆపేస్తాను తర్వాత కార్యక్రమం చేద్దాం ఇహైవతైర్జిత సర్గ యషాం సామ్యే స్థితం మన చూడండి ఇప్పుడు సుఖము ఉన్నది మనకి సుఖం కావాలి దుఃఖము వద్దు అంటే వాళ్ళు అదే అజ్ఞానము ఆ సంసారంలోనే ఉండిపోతారు మరి సంసారాన్ని జయించి వాడెవడు సర్గ జిత అంటే ప్రకృతి సృష్టి సృష్టిని జయించినాడు అంటే సంసారాన్ని జయించి వాడు ఎవడు ఎవరో తెలుసిన సుఖము దుఃఖము ఈ రెండింటి ఎందు నేను సమచిత్తుడనై ఉంటాను సుఖము నా స్వరూపం కాదు దుఃఖము నా స్వరూపం కాదు నా స్వరూపము సుఖమునకు దుఃఖమునకు అతీతమైనది సుఖ దుఃఖములో అపోజిట్స్ ఒకటి పైకుంటే ఒకటి కిందకుంటుంది నా స్వరూపము పైకి ఉండదు కిందకి ఉండదు సమంగా ఉంటుంది ఆ సమత్వం ఏమిటంటే ఏదో తరాజు సమంగా ఉన్నట్టు అని కాదు అభిప్రాయం ఆ సమత్వం ఏమిటంటే మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఆకాశంలో మేఘాలు అలుముకుంటాయి ఆకాశం అంతా కూడా మేఘాలతోటి కప్పు నల్లగా తయారవుతుంది బ్యాడ్ వెదర్ అంట ఇంక్రీమెంట్ వెదర్ బ్యాడ్ వెదర్ ఆ బ్యాడ్ వెదర్ వచ్చింది కొంతసేపు ఉంటుంది ఓ రోజు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆకాశం అంతా నిర్మలంగా అయిపోతుంది దాన్ని ఏమంటారు గుడ్ వెదర్ బ్యాడ్ వెదరు గుడ్ వెదర్ మా చిన్నప్పుడు మాకు బ్యాడ్ వెదర్ గుడ్ వెదర్ డెఫినేషన్స్ ఉంది సినిమా వెళ్ళడానికి అనుకూలమైన వెదరు గుడ్ వెదరు సినిమా వెళ్ళడానికి ఆటంకాన్ని కలిగించే వెదరు బ్యాడ్ వెదరు ఎందుకంటే సినిమా హాల్ పది మైళ్ళ దూరంలో ఉండేది మేము పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం కాబట్టి ఇది మాకు డెఫినేషన్ వెదర్ డెఫినేషన్ అయితే ఇప్పుడు వెదర్ గుడ్ ఉంటుంది బ్యాడ్గా ఉంటుంది కానీ ఆకాశం ఎలా ఉంటుందండి గుడ్ వెదర్ వచ్చినప్పుడు సంతోషపడిపోయి బ్యాడ్ వెదర్ వచ్చినప్పుడు దుఃఖపడుతుంది ఆకాశం దుఃఖపడుతుంది మరి ఎలా ఉంటుందో ఆకాశము సమముగా ఉంటుంది ఇట్ ఈస్ ద సేమ్ ఇది సోకాల్డ్ గుడ్ వెదర్ అందుది బ్యాడ్ వెదర్ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అప్పుడు ఇంత గుడ్ గుడ్డు బ్యాడ్ బ్యాడ్ కాదు కదండి ఆ పాయింట్ మీకు ఇప్పుడు మీరు అది తేడా ఎప్పుడు వస్తుంది దానికి గుడ్ ఈజ్ గుడ్ బ్యాడ్ ఈజ్ బ్యాడ్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నది ఎప్పుడు వస్తుంది మనకి గుడ్ కావాలి బ్యాడ్ వద్దు అంటే వస్తుంది సపోజ్ నాకు గుడ్ అయినా ఒకటే బ్యాడ్ అయినా ఒకటే అన్నారనుకోండి దెన్ గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనీ మోర్ బ్యాడ్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎనీమో ఆ భేదం కొలాప్స్ అయిపోతుంది ఆ సామ్యావస్థ కాబట్టి ఎవళ్ళ యొక్క హృదయం అసామ్యమునందు సమత్వమునందు సేమ్నెస్ ప్రతిష్ఠితమై ఉంటుందో వాడు ఈ సృష్టిని జయించినటువంటి జ్ఞానం అని చెప్పారు అలా సుఖము దుఃఖము వేరువేరుగా ఉన్నాయి నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అంటే రాగము ద్వేషము ఈ రాగాన్ని బట్టి ఈ ద్వేషాన్ని బట్టి కర్మలను చేయుత కర్మల్లో ధర్మము అధర్మము భిన్నము ఆపోజిట్స్ ఆ ధర్మాధర్మాల నుంచి పుణ్యపాపాలు వస్తాయి పుణ్యపాపాలను బట్టి స్వర్గ నరకాలు వస్తాయి నాకు స్వర్గం కావాలని నరకం వద్దు అని ఈ విధంగా నేను మొత్తం సృష్టినంతనే ఆపోజిట్స్ కింద విడగొట్టి పెడితే అదే అవిద్య ఇదంతా కూడా క్షేత్రము ధర్మాధర్మములు పుణ్యాపుణ్యములు పుణ్యపాపములు సుఖదుఖములు రాగద్వేషములు ఇదంతా కూడా క్షేత్రము క్షేత్రజ్ఞ ఆత్మచైతన్యస్వరూపం ముందు ఇది ఏదీ లేదు అంచేతనే ఆత్మ చైతన్యము అన్నింటి ఎడలా సమముగా ముందును అని ఎవరైతే ఆవిష్కరించుకుంటారో వారి సృష్టిని జయించిన మహాత్ముడు అని భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు సమం పశ్యన్ హి సర్వత్ర ఇత్యాద్యా చూడండి వీడు మనవాడు వీడు పరాయి వాడు అని భేద బుద్ధితో అది అజ్ఞానం స్వ పర అనే భేదము లేదు కుల మత వర్ణ వర్గ ప్రాంత ఇత్యాది భేదములన్నీ కూడా మానవ మస్తిష్కము చేత కల్పితములే స్వరూపము ఒక్కటియే సర్వక్షేత్రములూ ఒకే పరమాత్మ గలడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జీవించి ఉండగానే మోక్షముని పొందిని అని చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విధంగా విద్యా అవిద్య అనే రెండు అవస్థలు సుస్పష్టముగా శాస్త్రముచే నిరూపించబడి ఉన్నవి శృతులు స్మృతులు ఇక న్యాయము యుక్తిని కూడా చెప్పబోతున్నారు ఈ యుక్తి అనే అంశమును మళ్లీ క్లాసులో మనం కొనసాగిద్దాము